శని గ్రహం చేద్దది ఎందుకు చేద్దది పాపగ్రహం ఎందుకని దుఃఖం వస్తుంది కాబట్టి దుఃఖాన్ని శని అంటే దుఃఖాన్ని ఇస్తాడు కదా అందుకోసం శని చెడ్డది ఈ దేవుణ్ణి కలిస్తే సుఖం వస్తుంది ఆ దేవుణ్ణి కలిస్తే దుఃఖం వస్తుంది కాబట్టి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు చెడు అని ఈ విధంగా మీరు యు యు అప్రాపరియేట్ ది బ్లే మీకు వచ్చిన దుఃఖానికి ఎవళ్ళని నిందించాలని చూస్తూ ఉంటాను నక్షత్రాలను నిందిస్తారు గ్రహాలను నిందిస్తారు చుట్టుపక్కల వాళ్ళని నిందిస్తారు శకునం వచ్చిన వాళ్ళని నిందిస్తారు వీడు ఓ పది మీద వెళ్ళాడు పరసుపోయింది పరచుపోయిన వెంటనే ఆలోచన ఎక్కడ పోగొట్టుకున్నానని ఆలోచన కాదు ఇద్దరినే నేను రోడ్డు మీద వచ్చినప్పుడు ఎవరు వచ్చా ఓహో ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ ముఖం చూస్తే పరుసు పోతుంది అని ఆవిడని నిందిస్తాడు సో దుఃఖము ఎడల ఇటువంటి దృష్టికోణం ఏది కలదో ఇది అవివేకము అజ్ఞానం దుఃఖము ఎడల బుద్ధియోగి యొక్క దృష్టి ఎలా ఉంటుందో తెలుసునండి దుఃఖము శోధన ప్రక్రియ దుఃఖాన్ని ఈశ్వరుడు మనకి మనల్ని శోధన చేయటం కోసం పంపించండి తల్లి పిల్లవాడికి స్నానం చేయిస్తే సబ్బు పెట్టి తల్లికి పిల్లవాడి మీద ద్వషం ఉండి లేదు శోధన చేయటం కోసం చేయిస్తుందా అలాగే ఈశ్వరుడు మనల్ని శోధన చేయటం కొరకు మనల్ని పరిశుద్ధులను చేయటం కొరకు మనల్ని పైకి తీసుకురావడం కోసం మన అంతఃస్కరణాన్ని శుద్ధి చేసి మనకు ఉండేటువంటి దోషాలను వాసనలను క్షాళన చేసి మనల్ని ఆత్మజ్ఞానానికి యోగ్యులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ దుఃఖాన్ని మన నెత్తి మీద పారవేసినాడు అని ఎవడైతే దుఃఖాన్ని కూడా సుఖంతో సమానంగా స్వీకరిస్తాడో వాడు బుద్ధియోగి సో బుద్ధియోగానికి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ మీకు నేను మనవి చేశాను సో నిత్యంచే సమచిత్తత్వం సమచిత్తత్వం చిత్తమంటే బుద్ధి సో సమబుద్ధిత్వం ఇష్టానిష్టోపత్తిషు సో ఆ విధంగా ఈశ్వరుడు దుఃఖం వచ్చినప్పుడు ఆ విధంగా దానికి రెస్పాన్స్ ఏదైతే ఉందో దానిని బుద్ధియోగము అని అంటాను తర్వాత బుద్ధియోగము అంటే ఈ సకల చరాచర జగత్తులో అంతర్యామిగా ఈశ్వరుడు గలడు అని దర్శించేటువంటి బుద్ధుకి బుద్ధియోగము అని పేరు సర్వమునందు అంతర్యామిగా ఈశ్వరుణ్ణి దర్శించిట ఎండలు బాగా కాస్తున్నాయంటే ఈశ్వరుడు అంతర్యామిగా సూర్యుడుగా ఉండి సూర్యునియందు అంతర్యామిగా ఉండి ఎండలు బాగా కాస్తున్నాడు తపామ్యహం అలాగే వర్షం బాగా పడితే పర్జున్య ఉండి అంతర్యామియే మేఘాలలో అంతర్యామిగా ఉండి మనకి వర్షాన్ని ఇస్తున్నాడు సో క్రిమి కీటకాలలో అంతర్యామిగా ఉండి వాటిని ప్రేరేపిస్తున్నాడు మనుష్యులలో సకల ప్రాణులలో అంతర్యామి అయి ఉన్నాడు అని కాబట్టి ఈశ్వరుణ్ణి సర్వమునందు అంతర్యామిగా అంతఃష్టం ఎమయ్యతి ఆ లోపల ఉండి దానిని నడిపిస్తున్నాడు ఇవన్నీ యంత్రాలు యంత్రాలు అనేకం యంత్రి ఒక్కడే ఆ యంత్రి ఈశ్వరుడు ఇక్కడ కూడా దీపాలు ఫ్యాన్లు అనేకం యంత్రాలు కానీ యంత్రి ఎలక్ట్రిసిటీ ఒక్కటే అదేవిధంగా ఈ యంత్రాలు మనం అందరం యంత్రాలు దేహం అంటే యంత్రమేగా ఈ యంత్రాలన్నింటిలోనూ యంత్రి అంతర్యాను రూపంగా ఒకే ఈశ్వరుడు అని ఏ బుద్ధితో మీరు దర్శించగలుగుతారో ఆ బుద్ధికే బుద్ధియోగము అని పేరు సో సర్వమును నడిపించేది ఈశ్వరుడే సంచాలకుడు అంతర్యామిగా ఉండడము సంచాలనము చేయవాడు సర్వమును కదిరించేవాడు సో భూ భూమి భూకంపం వచ్చిందనుకోండి ఈశ్వరుడే దానికి సంచాలకుడు భూమి చాలా సమృద్ధమైన పంటలను మనకు అనుగ్రహించిందనుకోండి దానికి సంచాలకుడు ఈశ్వరుడే సో ఆ విధంగా సర్వమునకు సంచాలకుడు ఈశ్వరుడు అని ఏ బుద్ధితోటైతే తెలుసుకుంటామో దానికి బుద్ధియోగము అని పేరు ఈ బుద్ధియోగము చాలా గొప్పది ఎందుకంటే కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము మూడు కూడా బుద్ధియోగంలో సమావేశమవుతాయి మామూలుగా వేదాంత శాస్త్ర పాండిత్యం గలవాడికి కూడా అన్ని సందర్భాలలో వేదాంతంలో ఉండే కిటుకు తెలుస్తుందని మీరు అనుకోవద్దు కిటుకు తెలియడం వేరు అనుభవ రూపంగా ఉండడం అది కిటుకు తెలియడం అంటే అత్యంత సూక్ష్మంగా దానిని పట్టుకోవడం అది వేరు పుస్తక పాండిత్యం వేరు జ్ఞానిధ్యశ్చాధికో యోగి అని ఉంది అక్కడ శంకరులు అంటారు శాస్త్రార్థ పాండిత్యం జ్ఞానం అని కాబట్టి దృష్టాంతం చెప్తా కర్మయోగము గొప్పదా భక్తి యోగము గొప్పదా జ్ఞానయోగము గొప్పదా అని చర్చ జరుగుతుంది ఒకప్పుడు నేను కూడా అవును నిజమైన మూడు యోగాలు శ్రీకృష్ణుడు చెప్పాడు కర్మయోగం దగ్గరికి వచ్చేవాడికి అదే గొప్ప అన్నట్టుగా మాట్లాడతాడు భక్తి దగ్గరికి వచ్చేవాడికి అదే సర్వం చెప్తాడు జ్ఞానయోగం దగ్గరికి వచ్చేవాడికి ఇంక దీని నుంచి నేను లేదని చెప్తాడు ఏది గొప్ప అని ఉండేది అంతేకాకుండా జ్ఞానయోగమే గొప్ప నాకు తెలుసు అని కూడా ఉండేది ఇప్పుడైతే మూడు ఉన్నాయి దీంట్లో ఏది తక్కువ ఏది గొప్ప అని నేను అనుసులో వీడు ఏదో ఒక కంక్లూషన్కి వస్తాడు కూడా జ్ఞానయోగమే గొప్ప మేము శంకరాచార్యుల శిష్యులు జ్ఞానయోగమే గొప్ప అని కూడా ఉండేది అయితే కొంతమంది ఆచార్యులు జ్ఞానయోగం గొప్ప కాదు భక్తి యోగమే గొప్ప అని వాదిస్తారు అలాంటి ఆచార్యులు లేకపోలేదు ముఖ్యంగా ద్వైతాచార్యులు అందరూ చాలా మంది భక్తి యోగమే గొప్ప అని అని వాదిస్తారు ఏమయా భక్తి జ్ఞానయోగం అని తెలారిట్లేస్తే ముఖ్యం కర్మయోగం గొప్పది అని చెప్పి వాళ్ళు కూడా లేకపోలేరు కర్మయోగమే చాలా శ్రేష్టమైనది అని హనుమాన్ ప్రసాద్ పద్ధర్జీ వేదయాలు గోవిందుక మొదలైన మహాత్ములందరూ కూడా కర్మయోగానికి సర్వోత్కృష్ట స్థానాన్ని ఇచ్చి దానిని గొప్ప చేసి చెప్పేవాడు ఇలా ఇవన్నీ చూస్తే ఎక్కడికెక్కడికి మళ్ళీ సందేహమే ఇది ఇదో మిమాంసపులు ఉంటుంది దీంట్లో భేదాభిప్రాయాలుంటాయి వాదాలు ఉంటాయి చర్చలు ఉంటాయి అప్పుడప్పుడు పండిత సభలలో అప్పుడప్పుడు ఈ పీఠాధిపతులు పండిత సభల నుంచి నిర్వహిస్తూ ఉంటారు వాటిల్లో కూడా కర్మయోగము గొప్పదా జ్ఞానయోగం గొప్పదా తయోస్ కర్మ సన్యాస కర్మయోగం విశిషే అని ఇటువంటి చర్చలు అన్నీ ఉంటాయి నేను ఒకప్పుడు చాలా లోతుగా ఈ చర్చల్లో పాల్గొంటూ ఉండడము కాకపోతే మనం పాల్గొకపోయినా వాళ్ళు చేసి చర్చల్లో వింటూ ఉండడము అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మూడు యోగాలు ఉన్నాయి వీటిల్లో తరతమ భావం ఉన్నది దాంట్లో ఏదో ఒకటి గొప్పది దాన్ని మనం పట్టుకోవాలి అనే ఒక దృష్టి ఆ దృష్టితో భగవద్గీతను మీరు చదివినంత కాలము మీకు భగవద్గీతలో ఉండే కిటికీ మీకు రాదు అనుభవానికి రాదు ఎందుకంటే ఈ ముడిని ఓ మహానుభావం చెప్పాడు నేను చూశాను అదేవిటో చెప్పమంటారా కర్మ భక్తి జ్ఞానము మూడు వేరు వేరు అని మీరు నిశ్చయించుకుని ఏది గొప్ప అది తరతమ భావాన్ని నిర్ధారించే ప్రయత్నానికి మీరు పూనుకున్నారు అంటే అర్థమంటే తెలుసుందండి మీలో ఫండమెంటల్గా బుద్ధియోగము కొరవడినది బుద్ధియోగము కొరవడబట్టి కర్మ భక్తి జ్ఞానము మూడు విభాగాలు చేసి దాని తరతమ భావాల గురించి వీళ్ళు చర్చ ఒక అమ్మగారు ప్రేమతో వంట వడ్డి చక్కటి ఆహార పదార్థ ఓ డిష్ ఒకటి మంచి ప్రేమతో తయారు చేసి మీకు వడ్డించారనుకోండి అండ్ మీరు దాన్ని ఆనందంగా స్వీకరించారు ఇప్పుడు ఆమె చే ఆమె యొక్క ఎఫర్ట్ ఏదైతే అది కర్మయా భక్తియా జ్ఞానమా మీరు చెప్పండి దాంట్లో కర్మ ఉన్నది భక్తి అంటే ప్రేమ ఉన్నది జ్ఞానం ఉన్నది మూడు ఉన్నాయి మూడింటి యొక్క సమావేశం ఏమండ కర్మ భక్తి జ్ఞానము పరస్పర వైరుధ్యము గలవ అయితే ఒకవేళ ఎందుకంటే ఈ చర్చ చేసి ఎంతో కొంత వైరుధ్యాన్ని చూడబట్టే వాటిని వేర్వేరుగా పరిగణించుట తరతమ భావాన్ని చర్చించుట సంభవమైనది ఎంతో కొంత వైరుధ్యాన్ని చూడాలి కదా కొంతమంది అయితే కర్మ ఇది తక్కువ చుట్టూ జ్ఞానం కూడా చూస్తారు ఈ ద్వైతాచార్యులైతే కర్మాజ్ఞానం ఎందుకు పనికిరావు భక్తే గొప్పదని కూడా పెద్ద కబుర్లు చెప్తారు మరి మూడింటికి వైరుధ్యము కొద్దో గొప్ప ఏదో మోతాదులో వైరుధ్యము ఉండగా ఆ మూడింటికి ఏకత్ర సమావేశం వల్ల సంభవం సమావేశం సంభవం కనుక వాటిలో వైరుధ్యము లేదు కాబట్టి బుద్ధియోగం అంటే ఏమిటో తెలుసిన కర్మ భక్తి జ్ఞానములు వైరుధ్యము లేనివి అవన్నీ అసలు అవి తేడా ఏమీ లేదు వాటిల్లో ఇంకే ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కోసం అనాలిటికల్గా చెప్పే సందర్భంలో కర్మాభక్తి జ్ఞానము అని మీరు ఆ రకంగా వ్యాఖ్యానం చేసినారే కర్మకు ఏది మూలమో భక్తికి జ్ఞానానికి కూడా అదే మూలము ఆత్మ చైతన్యమే అన్నిటికీ మూలము కాబట్టి యాభై ప్రజ్ఞా స ప్రాణ యో వై ప్రాణ సా ప్రజ్ఞ అని కౌశీక్య ఉపనిషత్తులు చెప్తారు కాబట్టి ప్రజ్ఞ వేరు ప్రాణం వేరు కాదు జ్ఞానం వేరు కర్మ వేరు కాదు జ్ఞానకర్మలు వేరు భక్తి వేరు కాదు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ది సేమ్ రియాలిటీ ఒకే ఆత్మతత్వానికి ఆ ఒకే చైతన్యానికి డిఫరెంట్ షేడ్స్ అవి కాబట్టి వాటిల్లో వైరుధ్యం ఉందని మీరు అనుకోవద్దు బుద్ధి యొక్క బుద్ధియోగం యొక్క మహం ఏమిటంటే కర్మాభక్తి జ్ఞానములలో వైరుధ్యాన్ని చూడరు అన్నింటిలోనూ సమావేశాన్ని చూస్తారు కాబట్టి కర్మయో కర్మేంద్రియముల స్థానంలో కర్మ ఉంటుంది వెనకాల నుండి బుద్ధి నడిపిస్తుంది ఇమోషనల్ మైండ్ యొక్క సీట్ దట్ ఈస్ ద సీట్ ఆఫ్ లవ్ భక్తికి వెనకాల నుండి బుద్ధి నడిపిస్తుంది బుద్ధి జ్ఞానానికి జ్ఞానము అంటే బుద్ధి ఎందుంటుంది లేదా ఆత్మస్వరూపము నుండి ఉంటుంది ఆ దానికి ఆ బుద్ధి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ జ్ఞానాన్ని కూడా నడిపిస్తుంది కాబట్టి బుద్ధియోగమునందు కర్మభక్తి జ్ఞానములు చక్కగా సమావిష్టములు సమావేశాన్ని పొందుతాయి ఎవరి జీవితంలో ఈ మూడింటి యొక్క సమావేశము బుద్ధియోగము గలదో వాడే కృతార్థము అంతే అక్కడ శ్రీకృష్ణుడు కూడా నీకు కర్మయోగాన్ని నేను నిగ్రహిస్తా లేదా నీకు జ్ఞాన యోగాన్ని అనుగ్రహిస్తాను నీకు నాకు ప్రీతి కలిగినట్లయితే లేదా నీకు భక్తి యోగాన్ని అనుగ్రహిస్తానని చెప్పలేదు ఆయన ఏమంటున్నాడంటే నీకు బుద్ధి యోగాన్ని అనుగ్రహిస్తాను కాబట్టి ఆ విధంగా బుద్ధి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భాష్యకారులు దామి ప్రయచ్చామి బుద్ధియోగం నేను నీకు బుద్ధియోగమును ఇచ్చను బుద్ధియోగము అంటే ఏమిటి బుద్ధి సమ్యగ్ దర్శనం తత్వ విషయం అది బుద్ధి అంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ బుద్ధి క్లీన్ గా ఉంటే కర్మ భక్తి జ్ఞానము ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇంగ్ ప్లేస్ బుద్ధిలో దోషం ఉంటే ఇవన్నీ పడే ఇప్పుడు మీరు నోట్లో ఒక సుగంధ ద్రవ్యం పెట్టుకుని ఏలకో ఏదో పెట్టుకుని మీరు ఇడ్లీ తింటే ఇడ్లీ పరిమళంగా ఉంటుంది పాయసం తింటే పాయసం పరిమళంగా ఉంటుంది పకోడీ తింటే అది కూడా పరిమళంగా ఉంటుంది నోట్లో విషగుళిక పెట్టుకుని ఇడ్లీ తింటే అదీ విషం అవుతుంది పాయసం తింటే అదే విషం అవుతుంది మరోటు తింటే అదే విషయం అవుతుంది అదేవిధంగా మీ బుద్ధి ఎందు దోషం ఉండి బుద్ధి సరిగ్గా లేక మీరు కర్మ చేసినా భక్తి చేసినా జ్ఞానం చేసినా వాటిలో ఆ వెలితి ఆ లోటు ఎద్దో గొప్పో ఇందుకు తీరుతుంది కాబట్టి బుద్ధిని మీరు సెటరైట్ చేయండి యూ సెటరైట్ యువర్ బుద్ధి అదర్ థింగ్స్ విల్ ఫాలో ఆటోమేటికల్లీ సో మత్తత్వ విషయం సమ్యక్ దర్శనం ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క తత్వము వ్యక్తిది మత్ శబ్ద మత్ అంటే ఆత్మ అహం శబ్దానికి అస్మత్శబ్దానికి ఆత్మానర్థం శాస్త్ర విషయాత్ ఉపదేశం వామదేవవుతో కాబట్టి అక్కడ అహం అన్నాడంటే శ్రీకృష్ణుడు ప్రత్యేకాత్మను మనసులో పెట్టుకుంటున్నాడు కాబట్టి మత్తత్వము అంటే నేను అనగానే మీరు నేను యొక్క తత్వాన్ని మీకు స్పష్టంగా తెలుసుండాలి సమ్యగ్దర్శనం నేను యొక్క తత్వము నేను యొక్క యథార్థ స్వరూపము తత్వము అంటే యథార్థ స్వరూపము విషయంలో ఎటువంటి అరకొర ఆలోచనలు ఉండరాదు సుస్పష్టమైన అవగాహన నేను యొక్క యథార్థ స్వరూపంలో సో అది స్పష్టమైన అవగాహన ఉండాలి అలాగే ఈశ్వరుడు అన్న సుస్పష్టమైన అవగాహన ఉండాలి ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుండాలి ఈశ్వరుడి పేరు తెలియడం కాదు ఈశ్వరుడికి పేరు ఈశ్వరుడు అంటే ఏమిటండి రాముడు అన్నాడు అనుకోండి ఓ పేరు పెట్టాడు కృష్ణుడు అన్నాడు అయితే మరొకటి అన్నాడు ఒకటి రాముడు అంటే ఒకడు పేరు పట్టుకుని నాకు ఈశ్వరుడు తెలుగు తెలుసు అనుకోండి ఓ రూపం పట్టుకుని ఓ రూపాన్ని చూపింది ఇదిగో ఈశ్వరుడు ఫోటో చూపిస్తే మరొకటి మరో ఫోటో చూపించాడు ఈశ్వరుడు వ్యాసమహర్షి భాగవతంలో సత్యం పరం భీమహి అన్నాడు శివం పరం భీమహి అనలేదు కృష్ణం పరం భీమహి అనలేదు రామం పరం భీమహి అనలేదు అవన్నీ చర్చించారు లోపల కానీ అవేమీ అనలేదు ఎందుకంటే ఒకటంటే మరొకటి ఎక్స్క్లూడ్ అవుతుంది దీన్ని ఎక్స్క్లూడ్ చేయకుండా అన్నిటినీ కలుపుకునేది ఓ పదం పెట్టాలి అదేటి సత్యం సత్యమే రాముడు సత్యంలో రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు ఇంకా మీరు ఏదైనా చెప్తే అన్ని కూడా సత్యంలో ఉన్నాయి కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వాన్ని సుస్పష్టంగా తెలిసి ఉండుట నేను యొక్క తత్వాన్ని సుస్పష్టంగా తెలిసి ఉండుట అవి రెండు వేరువేరు టాపిక్ల్లో కనపడతాయి కానీ కాదు రెండు ఒకటే టాపిక్ అది పరస్పరము పూరకములు తర్వాత జగత్తు దృశ్యము మిథ్య సత్యం కాదు అని నామరూపాత్మకమైన జగత్తును తిరస్కరించగలిగే సామర్థ్యము సో నిరాకరించగలిగే వివేక బుద్ధి నిరాకరించడం అంటే ఫిజికల్ గా చేసి ఏముండదు వివేక బుద్ధ నిరాకరించుత సో ఇదంతా కూడా ఆ బుద్ధి యోగంలో భాగం మతత్వ విషయం సమ్యక్ దర్శనం నా యొక్క తత్వానికి సంబంధించి ఎవరికైతే కరెక్ట్ అండర్స్టాండింగ్ దర్శనం దర్శనం అంట అంటే లైట్ సూర్యుడు ఉపయోగించాడు అంతకాక చీకటి సూర్యుడు ఉపయోగించాడు ఏమిటి తేడా ఏమిటి ఏమిటి తేడా కొత్తగా ఏమన్నా పుట్టుకొస్తాయా రోడ్లు అన్ని కొత్తగా నున్నగా తయారవుతాయా సూర్యుడు ఉదయించేపటికి అంతకుముందు ఎలా గోతులతో ఉన్నాయో అలాగే ఉంటాయి ఏమిటి సూర్యుడు ఉదయిస్తే గొప్ప ఏమిటి రోడ్డు పాత రోడ్డే అలాగే ఉంది గోతులతో అలాగే ఉంది సూర్యుడు ఉదయిస్తే గొప్ప ఏమిటి అంటే అదే రోడ్డు బాగుపడ్డం బాగుపడకపోవడం కాదన పాయింట్ సూర్యుడు ఉదయిస్తే అన్ని కనబడుతూ ఉంటాయి సుస్పష్టంగా కనపడుతూ ఉంటాయి గెయ్యి ఉంటే గొయ్యిలా కనపడుతుంది కాబట్టి నువ్వు దాంట్లో దిగాలి అనుకుంటే సాక్షిగా దిగొచ్చు మనం గోతుల్లో చక్కగా దిగి మళ్ళీ పైకి వస్తూ ఉంటాం కనపడుతూ ఉంటాయి కాబట్టి కనపడకపోతే గోతుల్లో దిగినప్పుడు ఎలా ఉంటుంది నడువు నెక్కుడుతుంది కాబట్టి సూర్యుడు ఊహించినప్పుడు కొత్తవేమీ పుట్టుకురావు కానీ ఉన్నవన్నీ కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి స్పష్టంగా కనపడాలి అలికేసినట్టు కనపడ్డం కాదు స్పష్టంగా కనపడ్ దాన్ని సమ్యక్ దర్శనం అంటాం దట్ ఈస్ సమ్యక్ దర్శనం సో ఆ పదము శంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఎక్స్ప్రెషన్ సో ఎవ్రీథింగ్ క్లియర్లీ యూ సీ నేను అనగానే యూ సీ వెరీ క్లియర్లీ వట్ ఈజ్ నేను ఆ అనే పదము యొక్క యథార్థమైన స్వరూపం అలాగే ఈశ్వరుడు అనగానే సుస్పష్టమైన కల్పన భావన అండర్స్టాండింగ్ దానికి బుద్ధి అని పేరు సో అది బుద్ధి తేమయోగ బుద్ధి యోగ ఆ అటువంటి బుద్ధితో సమావేశము యోగ అంటే సమావేశము దాంతో కలిసి ఉంది అది బుద్ధియోగం బుద్ధియోగం క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చాలా కష్టం ఉండే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా కష్టం సో జనం జనరల్గా కాలుకి వేస్తే మెడకి మెడకి వేస్తే కాలుకి దీని నుంచి అక్కడ ముడి పెట్టి అక్కడి నుంచి క్లారిటీ ఉండదు అక్కడ నో క్లారిటీ ఏదో చెప్పుకుంటూ పోతాడు సందర్భంలో మాట్లాడడము ఆ సందర్భం లేని వాటిని కలిపి గుచ్చి మాట్లాడే ప్రయత్నం చేయటము అలా ఉంటుంది తప్ప క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్తో మాట్లాడేవాడు ఎప్పుడూ మీకు అరుదే అలా ఎవడైనా మీకు క్లియర్ అండర్స్టాండింగ్ మాట్లాడుతుంటే మీరు వాడికి జోహార్లు చేయొచ్చు ఏమి సందేహం అది ఎందుకంటే చాలా అరుదైన విషయం క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వెరీ రేర్ థింగ్ సో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్లో మీకు పెద్ద పెద్ద వర్ణనలు పెద్ద పెద్ద సమాసాలు పెద్ద పెద్ద పాండిత్య ప్రకర్షలు ఏముండవు చాలా క్లీన్గా ఉంటుంది క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే సత్యము క్లియర్గా ఉంటుంది సత్యము సరళంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది దాంట్లో జటిలత్వము అసలు ఉండనే ఉండదు ఆ సత్యము యొక్క సో దాన్ని బుద్ధి అటువంటి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవడైతే నిర్మాణం చేసుకుంటాడో లేదంటే శ్రవణం శాస్త్ర శ్రవణం చేయడం వాసనలను విడిచిపెట్టడం మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడం క్లియర్గా చూడడానికి ప్రయత్నించడం దట్ ఈస్ నాట్ ఈజీ అదే వన్ హ్యాస్ టు కొంతమంది దే దే రిఫ్యూజ్ టు అదే వదిలేండి అంత క్లారిటీ మాకు అక్కర్లేదు మా మూర్ఖత్వం మేము అచ్చబెట్టుకుంటామని చెప్పేసి ఆ మూర్ఖత్వాన్ని మీద తిరిగి బయలుదేరుతుంది ఎందుకంటే అప్పటి నుంచో మనతో పాటు ఉందో ఒక్కసారిగా దాన్ని మనం విలువచ్చేస్తే లాగానో ఏమో మరి సో ది హోల్డ్ అవుట్ దాట్ ద వాంట్ టు హోల్డ్ అవుట్ ఇట్ ఇన్ ఆట్ సార్ సో కాబట్టి ఆత్మ గురించి ఈశ్వరుడు గురించి స్పష్టమైన అవగాహన జగత్తు యొక్క మిథ్యాత్వము స్పష్టమైన కల్పన అది బుద్ధి అటువంటి బుద్ధితోటి సమావేశము బుద్ధియోగము బుద్ధియోగమే ఉండాలి కానీ కర్మాజ్ఞానం భక్తి మీరు వాటి గురించి చింతచేసేదేమీ లేదు అంతా సక్రమంగా నడిచిపోతుంది తమ్ బుద్ధియోగం ఏ అబుద్ధియోగేనా సమ్యక్ దర్శన లక్షణేనా అది ఉద్యోగము అంటే సమ్యగ్ దర్శనమే దాని రూపము అది ఎలా ఉంటుంది అంటే సమ్యగ్ దర్శనం అనే రూపంలో ఉంటుంది లక్షణము అంటే అర్థం అని ఉద్యోగం యొక్క లక్షణం ఏమిటో చెప్పండి అంటే దర్శనమే దాని లక్షణం మాం పరమేశ్వరం ఆత్మభూతం ఆత్మత్వేనా ఉపయాంతి ప్రతిపద్యంతే ఇప్పుడు పంచమధ్య సరస్వతి అని ఇప్పుడు సరస్వతి అంటారు సరస్వతి ఎక్కడుంది సరస్వతి బయట ఉన్నదండి సరస్వతికి మనం ఒక స్త్రీమూర్తిగా భావన చేస్తాం ఎందుకంటే ఆ పదము ఈ స్త్రీలింగ శబ్దం కనుక వేదంలో ఎదురు వేదంలో మీ ప్రవేదాల్లో కూడా ఉండుంటుంది సరస్వతి అనే మాట కంటే సరస్వాన్ అనే మాట ఎక్కువ ఉంటుంది సరస్వాన్ అంటే అదే కాన్సెప్ట్ అదే ప్రిన్సిపల్ అదే దేవత క్లీన్ ఉంటుంది ఎందుకంటే వాన్ను వతి రెండు సరస్వత్ అది శబ్దం సరస్వత్ వత్ వత్ పదము అది మతుక్ అర్థంలో వచ్చింది అది వత్ సరస్ స్త్రీ అయితే సరస్వతి పురుషులైతే సరస్వాన్ శబ్దమేంటి సరస్వత్ ప్రాతిపదిక సరస్వత్ స్త్రీ పరిచయం చేస్తే సరస్వతీ అయింది క్షీయేత సారస్వతౌ హోమౌ సో సారస్వత హోమములో ఉన్నది అక్కడ సరస్వతే అని సరస్వతే స్వాహ అని సరస్వాన్ దేవతకి హోమం చేస్తారు కాబట్టి స్త్రీమూర్తిని కాదు తెల్లచేర కడతారు సరస్వతికి ఎందుకని సత్వగుణ ప్రధానము అని అర్థం సరస్వతి ఎక్కడ ఉంటుంది మనలో ఉంటుంది ఆ సరస్వతి సరస్వతి నది పైగా నది నది అంటే ఏంటండి జ్ఞానప్రవాహం అండి జ్ఞానప్రవాహము సరస్వతి నది అంటే మనలో ఉంటుంది సరస్వ అంతర్లీనంగా ఉంటుంది అంతర్ముఖంగా ఉంటుంది మనలో జ్ఞానప్రాహం జ్ఞాన ప్రవాహం చూపించండి ఎక్కడుందో మీరు చూపించండి నాలో ఎక్కడుందో చూపించండి నేను మీకు ఎక్కడుందో నాకు అలా కనపడుతుందా ముక్కు చెవులు కనపడుతుంటే తప్ప జ్ఞానప్రావాహం ఏం కనపడుతుంది కాబట్టి అంతర్లీనంగా ఉంటుంది సరస్వతి పంచమధ్య సరస్వతి ఈ సరస్వతి నది ఐదు పాయలు కలిగి ఉంటుంది శబ్దజ్ఞానము రసజ్ఞానము రూపజ్ఞానము గంధజ్ఞానము స్పర్శ జ్ఞానము అని ఐదు జ్ఞానముల యొక్క సమాహారంగా ఆ సరస్వతి ఉంటుంది పంచ నద్య సరస్వతి సో ఈ సరస్వతీ నదిని ఈ జ్ఞానప్రవాహాన్ని మీరు బహిర్ముఖం చేసి పెడితే అది ఏ బుద్ధియోగములతో అపోజిట్ బహిర్ముఖంగా పెట్టడం అదే జ్ఞాన ప్రవాహాన్ని మీరు అంతర్ముఖం చేసినట్లయితే అంతర్ముఖం చేయడం అంటే శబ్దమును కాదు తెలుసుకోవటం శబ్ద శ్రోత్రస్య శ్రోత్రం శ్రోత్రంతో శబ్దాన్ని తెలుసుకుంటే నది బయటికి ప్రవహించింది అదే శ్రోత్రానికి మూలంలో ఏ ఉంది శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషక్షు మనసో మనహ అంటే సరస్వతి వెనకాల ఉండే చైతన్యం మనస్సు అంటే జ్ఞాన ప్రవాహం కాబట్టి ఎవడైతే ఈ బుద్ధీంద్రియములను జ్ఞానేంద్రియములను వాటిని సంచాలనము చేసేటువంటి ఆ విజ్ఞాన శక్తిని బుద్ధి బుద్ధి అంటే విజ్ఞాన శక్తి దానిని ప్రాపంచిక విషయముల వైపు ప్రసరింపజేసి వృథా చేయకుండగా అంతర్ముఖము చేస్తాడో ఈ వృత్తులన్నింటినీ ఈ ప్రవాహాన్ని అంతర్ముఖము చేసి పెట్టుకుంటాడో వాడు బుద్ధియోగము గలవాడు అది బుద్ధియోగం బుద్ధియోగం యొక్క అనదర్ శాసెట్ కాబట్టి కష్టి ధీర ప్రత్యగాత్మానైక్షత్ ధీర అంటే బుద్ధియోగము గలవాడు బుద్ధి అంటే బుద్ధి కష్టి ధీర ప్రత్యగా ఆవృత్తచక్షు అమృతత్వమి అని కఠోపనిషత్తులో ఉంది మొదటి భాగం బహుర్ముఖత్వాన్ని చెప్పారు ఆ మంత్రంలోనే పరాచి కానిం యతుర్ణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ అని బహిర్ముఖత్వాన్ని చెప్పి ఒకడు ఉంటాడు బుద్ధిమంతుడు ఆ బుద్ధియోగం మొదలవాడు వాడు ఆ అమృతత్వాన్ని కోరి ఈ సంసార విషయాన్ని కోరికే ఉంటుందండి ఇప్పుడు సంసారంలో డబ్బు ఉంది మనకి ఇంకో లక్ష్యం అనుకుంటే ఏం చేసుకుంటారు ఇంకో లక్ష్యం ఉంటే ఏం చేసుకోవాలి దాన్ని దాచుకోవడం ఇది ఒక పెద్ద సమస్య లక్ష్యం ఉంటే అది ఇంట్లో పెట్టి ఇంట్లో పెట్టుకుంటే తిప్పు పొందుతుంది ఎక్కడో పెట్టాలి ఎక్కడో పెట్టాలంటే వాడు పాన్ కార్డు పట్టుకోమంటాడు నాకు పాన్ కార్డు లేదుగా అంటే నువ్వు ఇంకా భూమి మీద నిలబడడానికి నీకు యోగ్యత లేదు నువ్వు గోతులో చేసుకుని దాంతో వెళ్ళిపోవు భూమి మీద నిలబడ్డానికి నీకు హక్కు లేదంటాడు పాన్ కార్డ్ లేదంటే సో మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టేయకూడదని అప్పుడప్పుడు ఇలాంటి మిమ్మల్ని చెప్తూ ఉంటారు లేదు కనుక సో అంతర్ముఖత్వం అంతర్యాని రూపంగా ఆత్మ అదే అంటున్నారు ఆయన ఆత్మభూతుడైన ఈశ్వరుని నన్ను నిలిచి ఉందిట అది సమయదర్శనం అది బుద్ధి యోగము అంటే ఈశ్వరుడు ఆత్మరూపుడుగా ఉంటాడండి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు పైన ఉంటాడు కింద ఉంటాడు అడుగునుంటాడు ఏదేదో జనాలు చెప్పుకుంటాడు తత్వము తెలియక అలాగా ఏదో ఉపాసన కోసం మీరు అలా స్వీకరించిన స్వీకరించవచ్చును కానీ అల్టిమేట్గా యోగం దగ్గరికి వచ్చేప్పటికీ అంటే ఈశ్వరునితో కలయిక ఆ పాయింట్ దాకా మీరు వస్తే మీకంటే బయట ఉండడు ఈశ్వరుడు నీకంటే బయట ఉంటే యోగమే ఉంటుంది బయట ఉంటే యోగమే ఉంటుందండి బయట ఉంటే ఆయన ఉంది చోట ఆయన ఉంటాడు మీరు చోట మీరుంటాడు అంటే వైకుంఠంలో ఈరోడు ఉన్నాడు అనుకోండి మీరు వెళ్ళారనుకోండి వైకుంఠానికి యోగమే ఉంటుంది చూసి నమస్కారం చేస్తే ఆచింతి ఆయన వెళ్ళదాను ఆయన మీ గదికి మీరు వెళ్తారు ఆయన గదికి ఆయన వెళ్తారు క్యా బాధ్యత సో ఇదే కదా రోజు కిచెన్ ఎక్కడండి వైకుంఠంలో వెతుక్కోవాల్సి ఉంటుంది ఆయన వెతుక్కోకర్లేదు ఆయన ఎవడో తీసుకొచ్చి వడ్డిస్తాడు మీరు నేను ఏం చేయాలి అండ్ వైకుంఠంలో కిచెన్ ఎక్కడుంది అంటే వాళ్ళు చెప్తారు అక్కడెక్కడ ఉన్నాయా కిచెను అక్కడ అమృతాన్ని ఫ్రీగా ఇస్తారు వెళ్ళి తీసుకున్నారు కాబట్టి నేను ఏదో ఊహిస్తూ ఉంటాను సో ఆ ఈశ్వరుణ్ణి పొందే పద్ధతి అలా కాదు ఈశ్వరు అది ఈశ్వరుడికి అనుకూలం కాదు ఇదూ తృప్తి చేసి ఇవి ఊహాలు ఇచ్చా ఇళ్ళకి మొల్లరా లేరు కొద్దిసేపు విశ్రాంతిగా లక్ష్మీదేవితో మాట వాడు చేయడానికి కూడా లేకుండా విసిగొస్తుంది ఆయనకి విసిగొస్తుంది కాబట్టి ఈశ్వరుణ్ణి చేరుత అంటే అర్థమేంటి ఆత్మత్వేన పరమేశ్వరం ఆత్మభూతం ఆత్మత్వేన ఉపయాంతి ఆయన మీలో ఆత్మరూపుడే ఉన్నాడు మీరు ఆత్మరూపంగానే ఈశ్వరుణ్ణి పొందగలుగుతారు ఇంకో రకంగా ఈశ్వరుణ్ణి పొందుతా అనేది సంభవమే కాదు అది వేదాంతులకి రెండు ఉన్నాయి హత్యలు రెండు ఉన్నాయి హత్యలు అంటారు ఆత్మహత్య బ్రహ్మహత్య ఆత్మహత్య అంటే ఏమిటో తెలుసు అండి ఆత్మస్వరూపము నేను భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను దీనికే ఆత్మహత్య అంటే ఎందుకంటే భగవంతుడు అంటే ఏమిటి సద్రూపుడు కదా సత్ కదా సత్ సదేకమైన సౌమ్యాలు మగ అస అఖండ సద్గనుడు పరమాత్మ సత్తుకి భిన్నంగా ఉన్నవాడు ఏమవుతాడు అసత్ అవుతాడు కదా కాబట్టి నేను భగవంతుడి కంటే వేరే ఉన్నాను అంటే వీడు అసత్ అయిపోతాడు ఆత్మహత్య అంటారు దాన్ని తానాన్ని తాను లేనివాడిగా చేసుకుంటాడు అదే ఆత్మహత్య అంటాడు ఆత్మహన అని కర్మకాండ వాళ్ళు చెప్పి ఆత్మహత్య వేరు ఆత్మహత్య వేరు సో ఎవడైతే అజ్ఞానంలో ఉండిపోతాడో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో నిలిచిపోతాడో యకే చాత్మహనోజన శీశావస్యలను చెప్తారు అదే ఆత్మహత్య కాబట్టి తాను ఈశ్వరుడి కంటే భిన్నంగా నిలిచి ఉంటే అది ఆత్మహత్య మరి బ్రహ్మహత్య అంటే ఏమిటి కర్మకాండవ బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణు సంహరిస్తే దానికి బ్రహ్మహత్య అంటారు కర్మకాండవ కానీ ఇక్కడ అది కాదు బ్రహ్మ నాయం సంకినహన్య వాడి దగ్గరికి మీరు బ్రహ్మహత్య ఏం పట్టికెళ్తారు నాయం సంకినహన్య మీరు సంహరించటము లేదు వాడు సంహరిత్యం పొందుటమూ లేదు ఉభవుతో నదిజాయిత కాబట్టి ఇక్కడ బ్రహ్మహత్య అంటే ఆ అర్థం పనికిరాదు ఇక్కడ బ్రహ్మహత్య అంటే ఏమిటో తెలుసిన బ్రహ్మ నాకంటే వేరే ఉన్నాడు అయిపోయింది బ్రహ్మ బ్రహ్మ పరమేశ్వరుడు పరమేశ్వరుడు నాకంటే వేరే ఉన్నాడు అని నువ్వు అన్నావంటే దీంతో ఈశ్వరుకో మార్గియా అంటే ఎందుకని నీకంటే వేరే ఉన్నాడంటే దృశ్యం అయిపోతాడు జగుడైపోతాడు దేశ పరిచ్ఛిన్నుడైపోతాడు కాల పరిచ్ఛిన్నుడు అయిపోతాడు యో దృశ్యం పరమేశ్వరం బ్రహ్మా పరమ నీవు కాల కిందకు నీళ్ళు వచ్చిట్లా చేసినావు అంటే అయితే భరవేశ్వరికే తదు ఆయన నేను ఉంటాను ఊడిపోతానో అనే పరిస్థితికి తీసుకొచ్చినాను కానీ బ్రహ్మహత్య అంటారు కాబట్టి ఈశ్వరుణ్ణి పొందును ఎలా పొందును ఆత్మస్ ఆత్మభూతమే ఈశ్వరం ఆత్మత్వే నా ఉపాయానికి ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగానే వీడు పొందుతాడు అది ఆత్మంటేది ఆత్మ అంటే ఆత్మ అంటే ఏదో మేనత్వ కొడుకు మేనమ కొడుకు అనుకున్నారేమో బ్రహ్మవి పూర్ణం బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ ఆత్మాంత ఎవరండి అలా పొందేవారు కే తే ఎవరు అలా పొందేవారు అంటే కే అని ప్రశ్న తేని ఒక్క మాట మిగిలిపోయింది ఎవరు పొందేదరు అంటే తే వారు పొందేదరు మామూలు పట్టి అంటి తే తే అంటే దే ఇంగ్లీష్లో దే వచ్చింది లేకపోతే మనం మీరు అలా కూడా తగ్గించు ఇంగ్లీష్ నుంచి సంస్కృతం వచ్చిందో లేకపోతే సంస్కృతం నుంచి ఇంగ్లీష్ వచ్చిందనో మీరు అది సెటిల్ చేసుకోండి మొత్తానికి దే వెరీ క్లోజ్లీ రిలేటెడ్ సో జే సంస్కృతి నుంచే వచ్చింది న్యూస్ ఎందుకంటే ప్రాచీనమైన భాష సంస్కృతం సో జే వారు వారు అనగా ఎవరు ఏ మది ప్రకారై జ ఎవరైతే నన్ను భజిస్తారు ఎలా భజించత మచ్చిత్ మద్గత ప్రాణా బోధయంతస్ పరస్పరం కథయంతశ మాత్యం అది మూడవది తుష్యు రమంతి సతతయుక్త భజతా ప్రీతిపూర్వకం అని ఆ ఈశ్వరుణ్ణి భజించే విధానాన్ని ఏడు ఎక్స్ప్రెషన్స్లో చెప్పారు ఆ ఏడంటే కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి పరస్పరము కలిసే ఉంటాయి సంబద్ధములుగానే ఉంటాయి కాబట్టి ఆ ఏడు ఎక్స్ప్రెషన్స్లో చెప్పినటువంటి ఆ భజనము యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఎవరైతే భజిస్తారో వారు వారికి నేను బుద్ధియోగాన్ని అనుగ్రహిస్తాను వారు ఆత్మరూపంగా ఉండే నన్ను చేరుకునేదారు నిజానికి అంతర్ముఖుడుగా ఉండడమే బుద్ధియోగం మనం అనుకున్నాము అదే మహాపుణ్యము యొక్క ఫలము ఫలము నేను అనుకుంటానంటే బాగా పుణ్యం చేసుకున్నారండి వాళ్ళు వాళ్ళంత డబ్బు ఉంది బ్యాంకుల్లోనూ అక్కడ పుణ్యం చేసుకున్నారంట అది అర్థం అనర్థం నిత్యం వాళ్ళంత డబ్బు ఉందంటే వాడు దాంతో పడిపోతాడు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు సో నేను చూస్తూ ఈ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా కోర్టులు సంపాదిస్తారు వీళ్ళు క్రికెట్ టీం ఒకటి కొనుక్కుంటారు ఈ కోర్టులు పెట్టి క్రికెట్ టీం కొనుక్కుంటే వాడు ఫోన్ కొట్టితే మీరు గొర్రం ఎక్కినట్లుంది పడిపోతే తల పట్టుకుని కూర్చుంటాడు కోటీశ్వరుని పత్ని కోటీశ్వ కోటీశ్వరుని అంటే కోటీశ్వరుడు కంటే గొప్పావిడేవాడు ఎందుకంటే పత్ని కష్ట సో కోటీశ్వరుని పత్ని హైగడు బ్యాట్ ఇచ్చి కొట్టలేక వాడి వికెట్ పడిపోయింద ఆవిడ మహా దుఃఖ పడిపోతుంది అప్పుడు నేను అనుకున్నానమ్మా కోట్లు గుమ్మరించి ఈ దుఃఖాన్ని కొనున్నావా తల్లి ముందుకున్నా దీనికోసం కోర్టులు ఖర్చు పెట్టాలమ్మా ఈవీ ముందు కూర్చుంటే ఆ దుఃఖం పడచ్చు కదా కోర్టు ఖర్చు సో పుణ్యం చేసుకుంటే ధనం వస్తుందంటే ఇది ఇలాగే ఉంటుంది ఆ పుణ్యము ఆ ధనము అలాగే ఉంటుంది అది ఓ పుణ్యమే అది ఒక ఫలం కాదని నేను అన్నా పుణ్యం చేసుకుంటే స్వర్గం వస్తుంది ఏమి స్వర్గం ఉండదు స్వర్గే లోకే సో స్వర్గ క్షీణేపుణ్యం వచ్చే లోకం చేస్తుంది కాబట్టి అది పెద్ద పుణ్య ఫలం కాదు అసలైన శిసలైన పుణ్యం ఏ పుణ్యమైతే వీడికి బుద్ధియోగాన్ని ఇస్తుందో ఏ పుణ్యమైతే వీడికి భగవద్గీత పుస్తకం చేతిలో పెడుతుందో ఏ పుణ్యమైతే వీడి చేత శ్రవణ మననానికి ధ్యాసనాలు చేయించి బుద్ధియోగం యొక్క ఒక జలక్ ఒక డ్రిమ్స్ అయినా వీడికి అనుగ్రహం కలుగుతుందో బుద్ధియోగం క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అది పుణ్యం అంటే దాన్ని పుణ్యం అన్నారు అంతర్ముఖత్వమే మహాపుణ్య ఫలం ఎందుకంటే ఈ కనపడే జగత్తు ఎ దృష్టం తద్ నష్టం ఎత్ కృత్యం తదనిత్యం మీరు కష్టపడి సంపాదించింది కొంతకాలానికి చేయి సరిపోతుంది కర్మచేత సంపాదించిన సర్వము చేసారిపోతుంది వేరే మిగిలిది కాదు కంటికి కనబడుతున్న సర్వము కూడా కరిగిపోతుంది ఎప్పుడైనా మంచు బొమ్మలు చూసారా మీరు మంచు బొమ్మలు చేస్తారు చేసి ఫోటోలు అవి తీస్తారు మంచు బొమ్మలు కొంచెం ఎండొచ్చేపటికి ఏమవుతాయి ఈ సంవసారం అలాంటిది కాబట్టి దానిలో మీరు బుద్ధిని ఇన్వెస్ట్ చేస్తే అది బుద్ధిమంతుడు అనిపించుకోదు కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని బుద్ధియోగంతో తెలుసుకోవాలి మంచిది చాలా అనుకున్నాము తర్వాత శ్లోకం ఉందాము తేషామే వాకం పాప్ అహమ జ్ఞానజం నాశయాత్మస్థ జ్ఞానదీపేన భాస్వత చాలా మంచి శ్లోకాలు ఇవన్నీ కూడా దీన్ని కూడా మహాత్ములు తరచుగా కోర్చేస్తూ ఉంటారు దీనికి శంకరుడు మంచి అవతారిక అంటే ఆ శ్లోకాన్ని ఇంతవరకు గడిచిన సబ్జెక్ట్ తోటి కనెక్ట్ చేస్తుంది అవతారిక అంటే కిమర్థం కస్వా తత్ప్రాప్తి ప్రతిబంధహేతో నాశకం బుద్ధియోగం తద్భక్త దాసి అని ప్రశ్న ఇది అపేక్షాయాహ అది ముందు ప్రశ్న దాసి వరకు ప్రశ్న ఆ ప్రశ్న వేసాం మనం చదువుకునే విద్యార్థి వేసేదా ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తాను ఇది అపేక్షాయా దానికి సమాధానం కావాలని అపేక్షించే సందర్భంలో ఆహా చెప్పుతున్నాడు ఎవరు భగవాను వాచ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే ఆ ప్రశ్న తేషాం తద్భక్తానా దాసి నువ్వు ఆ భక్తులకు ఇస్తావు ఏమిటి ఇస్తావు బుద్ధియోగం దదాసి అలా డైరెక్ట్ స్పీచ్ లోనే ఉంటుంది అవతారిక నీవు బుద్ధియోగాన్ని ఇస్తావు ఓకే నువ్వు ఇచ్చావు వాళ్ళు పుచ్చుకున్నారు ఏమిటి కలిసి వచ్చింది ఇచ్చిన మా వాయనం పుచ్చుకున్న వాయనం అని సానుక ఒకటి ఉంది సో ఆయన ఇచ్చాడు ఏమిటిచ్చాడు బుద్ధి యోగాన్ని ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఆయన భక్తులకు ఇచ్చాడు కొన్ని డబ్బు ఇచ్చాడు అది ఏమిటో మనకు తెలుస్తూ పదవి ఇచ్చాడు ప్రమోషన్ ఇచ్చాడు లేకపోతే ఏదో సంతానాన్ని ఇచ్చాడు లేకపోతే స్వర్గాన్ని ఇచ్చాడు ఇవన్నీ మనకి తెలుస్తూ వాడి లాభం అంటే కొద్దిగా గొప్ప తెలుస్తూ ఉంటుంది లేదంటే ఏమీ కాకుండా బుద్ధియోగాన్ని ఇచ్చావా నువ్వు బుద్ధియోగం దదాసి పైగా నిన్ను గట్టిగా ప్రేమించి వాళ్ళ కోసం రిజర్వ్ చేసి మరీ ఇచ్చేవా ఈ బుద్ధియోగాన్ని ఒక పుచ్చుకున్నారు వాళ్ళు దేనికోసం కిమర్థం ఏం చేసుకుంటారు బుద్ధియోగాన్ని లేదా నిన్ను పొందుటకు బుద్ధియోగం ఎవకుండో వాళ్ళకి వాళ్ళు నన్ను పొందుతారు అని కదా నువ్వు చెప్పవు అంటే ఇతరులు నిన్ను పొందలేరు బుద్ధియోగం ఉన్న వాళ్లే పొందుతారు అంటే ఏమిటి మనిషి జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో జీవుడు ఈశ్వరుణ్ణి పొందకుండా అడ్డుపెట్టిదేదో ఒకటి ఉందన్నమాట ఒక ప్రతిబంధము అడ్డుపెట్టేసేటువంటిది ఒకటి ఉంది ఎవరికైతే నువ్వు బుద్ధియోగాన్ని ఇస్తావో వాళ్ళకి ఆ బుద్ధియోగం కారణంగా ఆ ప్రతిబంధము తొలగిపోయి నిన్ను పొందుతున్నారన్నమాట అలా అనుకోవాలి ఏమిటి ఆ ప్రతిబంధం ఆ ఆటంకం ఏమిటి ఈ బుద్ధియోగం ఏ ఆటంకాన్ని నివారణ చేసి నిన్ను పొందేట్లా చేస్తుందో ఆటంకం ఎట్టిది ఈ బుద్ధియోగం వల్ల ఉపయోగం ఏమిటి వాళ్ళకి క్రిమర్థం ఏమిటి లాభం అని ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి ఎందుకంటే దేవుణ్ణి వెళ్ళి భూవుళ్ళంతా భజన చేస్తే ఆయన ఏమో జరగర తిక్కి బుద్ధియోగాన్ని ఇస్తానంటాడు ఏం చేసుకోవాలి బుద్ధియోగాన్ని కాబట్టి ధనం దేహిషో దేహి అని లాంటి ఇవ్వాలి కానీ ఈ బుద్ధియోగాలు ఇస్తే ఏం చేసుకుంటాం దాన్ని ఏమిటి ఉపకారం చేస్తుంది అది ఏమి ఆటంకాలను తొలగిస్తుంది అని ఒక అపేక్ష ఉండడం సహజం ఆ సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమనంటే నేనేం చేస్తానంటే తేషామేవా ఆ భక్తులకే ఇంకోహల్ ఇంకోహళ్ళు కాదు వాళ్ళకి మాత్రమే సో అనుకంపార్థం వాళ్ళను పూర్ణంగా అనుగ్రహించుట కొరకై ఎందుకంటే వాళ్ళ నాకు గోల్డ్ దయ ఉంటుంది దయా దయాగుణం ఉంటుంది వీళ్ళు భక్తులు నన్ను ప్రేమగా ఆరాధిస్తున్నారు నిష్కామంగా ఆరాధిస్తున్నారు ఇతరములు వేరిని కోరకుండా అనన్యాహ అనన్యాశ్చింతయంతో మనం యోజనాశ అనన్య భక్తితో నన్నే సర్వస్వ బుద్ధితో వీళ్ళు ఆరాధిస్తున్నారు పాపం వీళ్ళకి ఆటంకాలు వస్తున్నాయే నన్ను చేరుకోవడానికి ఈ ఆటంకాలను నేను తొలగించి వెయ్యాలి నేను కొంత గట్టి మేలు తలపెట్టాలే గట్టి మేలు చేయాలి వీళ్ళకి ఏదో కొంత డబ్బు మొహాన్ని పారేయడం అయితే స్వర్గంలో వారం రోజులు విశ్రాంతి పిక్నిక్ చేసుకుని మళ్ళీ వాపసు రాదని పంపించడము అలా కాకుండా గట్టి మేలు ఒకటి వేళ్ళకి తలపెట్టాలి అనే కృపతో దయతో క్షామేవ అనుకంకు అర్థం నేనేం చేస్తానంటే చీకటిని పోగొడతాను తమహానాశయాన్ని అజ్ఞానము నుండి పుట్టే చీకటిని నేను పోగొడతాను చూడండి ఆయన ఏమనుకున్నాడు లోకంలో అజ్ఞానము పోగొట్టుకోవాలనే కంగారు దాదుగా ఎంభడికీ ఉండదు మాకు ధనం కావాలి భోగాలు కావాలి స్వర్గం కావాలి ఇది కావాలి అది కావాలని కోరుకుంటారే తప్ప క్రికెట్ మ్యాచ్లో ఫలానా వాళ్ళు నెగ్గాలి అని యజ్ఞం చేస్తారు అలాంటి పిచ్చి పిచ్చి పెళ్ళెవరు చేస్తారు తప్ప మాకు అజ్ఞానము పోగొట్టవయ్యా దేవుడా అని ఎవడైనా కోరుతాడా వెంకటేశ్వర స్వామి దీనికి రోజుకు లక్ష మంది వెళ్తాను ఎవడైనా ఒక్కడైనా మాకు అజ్ఞానముని పోగొట్టుము ఓ వెంకటేశ్వర వచ్చు ఎవడో ఒకటి ఉంటాడు కోట్లలో ఒకటి ఉంటాడు నేలలో ఒకటి ఉంటాడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఎవళ్ళని గట్టిగా ప్రేమిస్తానో వాళ్ళకి అజ్ఞానాన్ని పోగొడతాను ధ్యానం ఇస్తానని కాదు భోగాలని కాదు మరొకటి కాదు అజ్ఞానమును నశింపజేసేటారు ఇది చాలా లోతైన విషయం అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి మనము అనేటువంటి ఆకాంక్ష అదుర్ద ఆ ఉత్సాహం ఆ నిశ్చయ బుద్ధి ఇది చాలా అరుదైన విషయం దీని గురించి మనం మళ్ళీ వారం శని అదే క్లాసులు ఉంటాయి మనం విస్తారంగా చర్చ చేద్దాం అనౌన్స్మెంట్ ఏంటి అదిగో అక్కడ అక్కడే నిలపడ ఉండాలని సరిపడుతుంది మీరు ఇంత దాకా రానక్కర్లేదు అది దయచేసి గమనించండి మన మధ్యలో మంచి విద్వాంసులు ఉన్నారు పరబ్రహ్మ శాస్త్రి గారు వారు శివానందాశ్రమానికి చాలా ప్రాచీన కాలం నుంచి అనుబంధం గలవారు మంచి విద్వాంసులు ఆయన సూత సంహితను తెలుగు చేసిన పండితులు ఆయన సో వేదశాస్త్రములు ఏ ఆయన రేపటి నుంచి వరుసగా శుక్రవారంతో సహా ఐదు రోజులు వరుసగా ఆరు నుంచి ఏడున్నర వరకు అంటే ఇదే సమయంలో త్రిపుర రహస్యము అనే వేదాంత గ్రంథం మీద వారు ప్రసంగాన్ని చేస్తారు మీరు తప్పకుండా అవకాశాన్ని చూసుకుని వచ్చి మీరు ఆస్వాదించగలరు హరిహి ఓం జ శ్రీకృష్ణార్పణస్ कलयुग अंधमान दुख्यो मसीय महाकाप ओम ब्रह्मनिदते सुभनी कुष्टिरमुर अल्लाह इन्नुशियो लुची शांतत ओलो सय कतियामहे सुरन्ति कुष्टिर